హరిభ్య నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వవా జగన్ సృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భూతం భావా త్రిగుణరం సద్గురు నమా నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయకర్తృ ంస ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యర్వప్లవర ప్రజ్ఞన ప్రత్య్రహ అహం తదాహిత సదాశివసర అస్మాచార్యపర్య వందేగరు పర పరా హరి ఓ శ్రీ గురుగ్యో నమ లుదొచ్చి గ్రామ సింహము కళ దొంతుల కూల్చి ఇంటి గరితలు దొంతులు చక్కజేతురట్ల నే ఇలా సుఖవిజనోకి తప్పులించు దుర్జనుడు తపపుగా సజ్జనుడు తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలకు నే తెలిపే దేమిక తపూలెంచు భుజనుడు తపకుగా ఇొచ్చి గ్రామసింహము కలదొంతుల గూల్చి ఇంటి గరితలు దొంతులు చక్కజేదురట్ల నే ఇలా సుఖవిజనోక్తి తప్పు లెంచు దుర్జనుడు తప్పుగా వించు సజ్జనుడు తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలకు నే తెలిపేదేమిక తప్పులెంచు దుర్జనుడు తప్పొప్పుగా సజ్జనుడు ఇది పద చాలా సులభమైన రీటీగా దుర్జనులు ఎవరో సజ్జనులు ఎవరో చెప్తాం చిన్నప్పుడు ఒక పద్యం నేర్పారు తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరయా ఇది అందరికీ తెలుసు ఉర్విజనులకెళ్ళ నుండి తప్పు కాబట్టి తప్పులు ఎంచటంలో పెద్ద విశేషమేం లేదు ఆ తప్పులు ఎంచే పద్ధతి నాలుగ చేసేటటువంటి నాలుగు మహాపాపాలలో ఒకటి కాబట్టి వారు దుర్జనులు తప్పులు ఎన్నేవారంతా కూడా దుర్జనులే మరి సజ్జనులంటే ఎవరయ్యా అంటే ఆ తప్పులని ఉప్పులుగా తీర్చిదిద్దగలిగినటువంటి ప్రజ్ఞా విశేషం కలిగినటువంటి హృదయ వికాసం కలిగినటువంటి వాళ్ళు దివ్యత్వం కలిగినటువంటి వాళ్ళు తమ యొక్క సత్వగుణ విశేషం చేత దుర్జనుల్లో ఉన్నటువంటి దు అనేటటువంటి లక్షణాన్ని దుష్కర్మను సత్కర్మగా మార్చగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు సజ్జనులు కాబట్టి తప్పులెన్నువారు తండోపతండంపురు ఉద్విజనులకెళ్ళ నుండి తప్పు తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరయ్య విశ్వదాభిరామ వినురవే కాబట్టి జీవితంలో మానవుడు చేయకూడనటువంటి పని ఏమిటంటే తప్పులు ఎన్నడం కానీ అనేక రకములైనటువంటి గుణ సంబంధ సంయోజనంచేత ఉద్వేగంచేత तादो नष्टी नष्ट कलने दुखचेता चात्में योगयुक्ता समदर्शन अनेट समर्शनमने बोध సుఖ లక్షణాన్ని పోగొట్టు ఎన్నో జన్మల సుకృతం చేతగానే ఈ సమదర్శనం లభించదు అనేక జన్మార్జితమైనటువంటి సత్కర్మ వలనే ఈ సమదర్శనం సాధ్యం అట్టి సమదర్శనం కలిగినటువంటి వారు సజ్జను అతని యొక్క శక్తి ఏమిటయ్యా అంటే తనను ఆశ్రయించినటువంటి గుణమాలిన్యం కలిగినటువంటి జీవులకు ఊరట కలిగించి సరి అయిన మార్గంలో మార్గదర్శనం చేసి తన యొక్క ప్రజ్ఞావిశేషం చేత వారి జీవితాలని చక్కదిద్ది సత్కర్మానుష్ఠానం చేయించి ఆ సత్కర్మానుష్ఠాన బలం చేత వారిలో బుద్ధి వికాసం అత్యంత శ్రద్ధ కలిగేటట్లుగా ఆశ్రయించి వారిలో చైతన్యం యొక్క లక్షణాలను ఆత్మవిచారణ ద్వారా మేల్కొల్పి వారు సాక్షి అనేటటువంటి సత్యాన్ని ఎరుకపరచి వారిని ఆత్మోద్ధరణ దిశగా ఉధరేదాత్మాత్మానం ఆత్మానం అవసాద ఏ అనేటటువంటి ఉపనిషత్వాద్యం దృష్ట్యా వారి జీవితానికి సుఖాని నిలబడగలిగేటటువంటి ధీమంతులు ధీరత్వం కలిగిన వారు ధృతి కలిగినటువంటి వారు ఆ దీక్షగా తమ జీవనాన్ని వినియోగించేటటువంటి యాగజీవులు సజ్జనం దీనికి ఒక ఉపమానం చెప్పారు ఏమిటయ్యా అంటే అటు ఇటు తిరిగేటటువంటి గ్రామసింహం అంటే కుక్క తలుపులు తీసున్నటువంటి ఇంట్లో చొచ్చింది చొచ్చి దొంతులుగా పేర్చి ఉన్నటువంటి గిన్నెలను కొండలను పడగొట్టింది కొండలు పగిలిపోయినాయి గిన్నెలు దొరికిపోయి తనకు కావలసినటువంటి ఆహారం కోసం దాని తాపత్రయం మరి ఆ గృహిణి ఆ కుక్కని పాతద్రోలి తిరిగి ఆ పడేసిన వాటన్నింటినీ సరి చేసి ఇప్పుడు ఈ పోలికలో వాసనా చేత ప్రేరేపించబడేటటువంటి కుక్క వంటి లక్షణం కలిగినటువంటి వాడు దుర్జనుడు అట్టి వాసనాక్షయాన్ని వనగూర్చేటటువంటి మాతృస్వరూపిణి అమదయ మళ్ళా సాత్విక జీవనం కాబట్టి అటువంటిది ఆ గృహిణి వంటి సజ్జనుడు అలాగే ఏ గ్రంథాన్నైనా కూడా విచారణ చేసేటప్పుడు సుఖవులు కుకవులు కూడా ఉంటారు ఈ సుఖవులు సజ్జను వారు ఆశాంతం విని ఆకర్నించి తమ విజ్ఞతని వినియోగించి అనుభవ జ్ఞానాన్ని వినియోగించి పెద్దల కడ వారు పొందినటువంటి గురు కరుణ చేయి గురువాశ్రయించే చతుర్విధ పొందినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానాన్ని వినియోగించు ఆ గ్రంథం మానవలోక కళ్యాణానికి ఎట్లా ఉపయుక్తం అవుతుందో అలా తీర్చిదిద్దగలిగేటటువంటి మార్గదర్శనం చేసేటటువంటి వారు సుఖవు ఇది ఫలాన చోట బాగలేదు ఫలాన చోట బాగలేదు అని వంకరలు వెతికేటటువంటి వారు కువులు వారికి వంకర్లు వెతకడం వచ్చే కానీ తీర్చిదిద్దటం రాదు కాబట్టి తప్పక గురువును ఆశ్రయించినటువంటి సాధక లోకం ఎలా అనుసరించే స్థాయి నుంచి సాధకులుగా సాధకుల స్థాయి నుంచి శిష్యులుగా శిష్యుల స్థాయి నుంచి సత్శిష్యులుగా సత్శిష్యుల స్థాయి నుంచి గురు శిష్య ఐక్యతా సిద్ధిని పడసినటువంటి గురుపుత్రులుగా ్రమంలో సజ్జన సాంగత్యం సత్సాంగత్యం ముఖ్యమైనటువంటి అవసరం మోక్షమనేటటువంటి సౌధానికి సత్సాంగత్యమే ముఖద్వారం కాబట్టి చిత్తశుద్ధిని ఇవ్వగలిగేటటువంటి సత్సాంగత్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వకూడదు సద్గ్రంథ పఠనం సదాచారం సత్కర్మ సద్గురు సన్నిధానం సత్సాంగత్యం సదసద్వివేచన ఇది సదసద్వివేచనని పెంపొందించేటటువంటి పండగలు భారతావనిలో ప్రతి నెలకు ఒక పండగ విశేషమైనటువంటి పర్వదినం పర్వదినం అనేటటువంటి ప్రయోగంలోనే మనలో ఏ క్షణమైతే వివేచన మేల్కొంటుందో పర్వము ఒక పర్వం ముగిసిపోయి అసత్ అనేటటువంటి అజ్ఞానం తొలగిపో సత్ అనే దృష్టి నిలబడింది అందుకే మహాభారతం పద్దెనిమిది పర్వములుగా విభజించబడింది మోక్ష సౌధానికి కూడా పద్దెనిమిది మెట్లు ఒక్కొక్క పర్వాన్ని అధిగమిస్తూ కడకు మోక్ష సన్యాస యోగ స్థితిలో నిలకడ చెందాలని పద్దెనిమిది యోగములుగా భగవద్గీత అందించబడింది కాబట్టి ప్రతీ పర్వదినమున మనలో సత్ అనేటటువంటి ఆశ్రయం ఎలా పొందేమో అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన జీవితం అంతా కూడా సన్నివేశములతో కూడి ఉంటుంది అంటారు పెద్ద అదొక సన్నివేశం అదొక సంఘటన అంటారు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ సన్నివేశం చాలా బాగుందండి అని నాటకంలో భాగాలను కూడా అంట అంటే అర్థం ఏమిటంటే సత్ నివేశము మన ఇంటికి నివేశము అని పేరు ఆశ్రయము అని పేరు సదాశ్రయం అని పేరు కాబట్టి ఏ ఏంటైతే సల్లక్షణముల చేత జీవించేటటువంటి జీవనము కలిగినటువంటి వ్యక్తుల సమూహం ఉంటుందో ఆ గృహము దేవాలయం దైవము అంటే సల్లక్షణముల సమాహారమే దైవము కాబట్టి సల్లక్షణాలను పెంపొందింపజేసేటట్లుగా పర్వటినాలు ఏర్పడ్డాయి అది వినాయక చతుర్థే కావచ్చు లేదా సంకష్టహర చతుర్థి కావచ్చు లేదా శ్రీరామనవమే కావచ్చు లేదా గోకులాష్టమే కావచ్చు कृष्णाष्टम लेक महर्नवेव विजयदशम ग्रीष्माद लेक रथसमेंस्य नाचर दीपावली लेक संक्रांति सम्यक्रा दर्शन संक्रांति इला పన్నెండు మాసములకు పన్నెండు విశేషమైనటువంటి పర్వటినాలను కలిగినటువంటి మహాశివరాత్రి కావచ్చు ఈ రీతిగా భారతీయ సాంప్రదాయంలో సల్లక్షణాలను పెంపొందింపజేసేటటువంటి జీవనాన్ని అందించడమే ప్రధానంగా ఆడంబరం అప్రధానంగా చేర్చబడినటువంటి సంస్కృతి సంస్కరించడమే సంస్కృతి యొక్క లక్ష్యం మనలో ఉన్నటువంటి గుణ మాలిన్యాన్ని పోగొట్టే సంస్కరణని చేపట్టేటటువంటి సంస్కృతి ఎన్ని కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టి పూజించాలా అన్నాడు వేమనార్యుడు కాబట్టి ఆడంబరం వృధ దానించి గ్రహించవలసినటువంటి సదాచారాన్ని సంలక్షణాన్ని సన్నివేశాన్ని సంఘటనని సంస్కృతిని జాగ్రత్తగా ఒక తరం నుంచి మరొక తరానికి అందించేటటువంటి జీవన విధానం భారతీయ జీవన విధానం సజ్జనులుగా జీవించేటటువంటి జీవన సాంగత్యం ఒకరి నుంచి మరొకరికి ఏ క్షణములో కూడా అశాంతిని ప్రసరింపచేయకుండునట్లుగా ఉండేటటువంటి జీవనమును ప్రసాద బుద్ధి అని వేడు నా మనోవాకాయముల చేత ఏ జీవములకు వేదన కలిగించకుండా జీవనమును ప్రసాదించమని వేడుకోవడం ప్రసాద బుద్ధి అట్టి సంలక్షణాలను పెంపొందింప ఈ రీతిగా గుణములకు అధిపతి అయినటువంటి గణనాయకుని గుణమాలిన్యాన్ని తొలగించమని ప్రార్థించి మనోబుద్ధులను అర్పించి మనోజయాన్ని పొందేటటువంటి సదాచారం వినాయక చదువు విమర్శలకు కానీ నిలాపనిందలకు కానీ లోకులు దుర్జనులు తప్పులు వెతికేటటువంటి వారిని పట్టించుకోక వసనాక్షయమనేటటువంటి లక్ష్యాన్ని బలంగా స్వీకరించినటువంటి వారు గణములకు అధిపతి అయినటువంటి క్రియాశక్తికి అధిష్టానమైనటువంటి మూలాధార అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని ఉపాసించేటటువంటి గణాపత్యుపనిషత్ క్రమముగా పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరిగేటటువంటి లక్ష్యం దిశగా ప్రయాణాన్ని ప్రారంభించేటటువంటి రోజు కాబట్టి ఈ పదార్థంలో గ్రామసింహము వలె వాసనా బలమునకు లొంగి జీవించటం మానవోపాధికి తగినటువంటి పద్ధతి కాదు అది ప్రతి ఇంటా చేరి దొంతులుగా ఉన్నటువంటి కొండలను గిన్నెలను దుర్లించేటటువంటి పద్ధతి అందరు దానిని తరిమి కొట్టేటటువంటి పద్ధతి అది దుర్జన పద్ధతి తప్పులు ఎంచడం దుర్జన పద్ధతి తప్పులను సరిచేయటం సజ్జన పద్ధతి ఆశ్రయించిన వారి జీవితాన్ని సంస్కరించటం సజ్జన పద్ధతి ఆశ్రయించినటువంటి వారి జీవనాన్ని విమర్శ చేయటం దుర్జన పద్ధతి కాబట్టి తప్పక పెద్దలను ఆశ్రయించి మన జీవితాలను సంస్కరించుకొని మానవ జీవన లక్ష్యమైనటువంటి పరం తత్పరం చావలోకయే అనేటటువంటి పరమార్థిక జీవనాన్ని ఇహమే పరమై ప్రకాశించినటువంటి పద్ధతిగా జీవించమనేటటువంటి సజ్జన సాంగత్యంతో జీవించమనేటటువంటి సూచన ఈ పదార్థంలో నగొబ్బాయో జనూలని తలపో సాధు కృతా జనకృతల్ వినడీతరులు వినగో వినకనరా మనసు విరచు దుర్జనుడు విని వినిపించు వేడ్కా సజ్జనుడు కన వచ్చే ముంజేతి కంకాణాలకు వేరే ఘన నిల్వటద్ద కావలే నా మనసు ఇరుచు దుర్జనుడు విని విని వినిపించు వెక్క సజ్జనుడు తన గొప్ప నెంచరేమో జనులని తలపోసి జన కృత కవితల్ వినడితరులు వినగోరిన విని కనరాదనుచు మనసు విరచు దుర్జనుడు విని వినిపించు వేట్ట సజ్జనుడు తన వచ్చే ముంజేది వేరే ఘన నిలువుటద్దము కావలనా మనసు విరచు దుర్జనుడు విని విని వినిపించు వేట సజ్జనుడు ఇది పదవి కదా చాలా సులభంగా చెప్పేశారు ఇక్కడ కూడా దుర్జనుడెవరో సజ్జనుడెవరో మనసు విరుగునట్లు మాట్లాడేవాడెవడో వాడు దుర్జనుడు మనసు ఉప్పొంగేటట్లుగా హృదయం ఉప్పొంగేటట్లుగా దివ్యత్వం ప్రకాశించేటట్లుగా మాట్లాడేవాడవాడు సజ్జను మానవులకు నిమిషులని పేరు దేవతలకు అనిమిషులని పేరు అంటే కనురెప్ప వాల్చి నిద్రపోతేనే సుఖపడేటటువంటి వారు నిమిషులు నురె వేయకుండానే మెలకువ స్థితిలో కూడా అవస్థాత్ర ఎంతో పని లేకుండా ఆనంద స్థితి ఎందు నిలకడ కలిగిన వారెవరో వారు దేవతలు ఆనందమయ కోశ పరిధి ఆవరించబడిన వారు నినుషులు కారణరహిత ఆనంద పద్ధతిగా ఉన్నవారు దేవతలు ఎస్టి జీవనాన్ని परमित जीवन निमशीनमे प्राधम्य उ वो वो देवत स्वर्थ स्वप्रयोजन रीति का स्वसुखा प्राधा स्वाभिमान प्राधान्येवर निमशनों सदाचार సల్లక్షణాలతో సద్బుద్ధితో సహృదయతతో జీవించేవారు దైవ దేవత ఈ రీతిగానే చక్కగా దుర్జనులు ఎవరో సజ్జనులెవరో తేట ఈ కదార్థంలో చెబుతున్నారు ఎవరినైనా మీరు ఆశ్రయించేటప్పుడు ఈ సజ్జనులెవరో దుర్జనులు ఎవరో వారి జీవనాన్ని కొద్ది కాలం అనుసరించి పరిశీలించి పరిశోధించి తెలుసుకుని సజ్జనులైన వారినే మానవులు ఆశ్రయించాలి కనపడ్డవారినందరినీ ఆశ్రయిస్తే అప్పుడు మన జోలిలో గ్రామసింహాలే ఉంటాయి దుర్జనులే దుర్జన సాంగత్యమే మరి దుకారంతో ఉన్నటువంటి దుర్జన సాంగత్యం చేత దుఃఖాన్ని పొందుతాం కదా చాలా చాలామందికి దుకారంతో పేర్లున్నాయి దుర్యాధన దుస్ దుర్యోధన దుశ్శాసన దుర్మధ ఆఖరికి చిట్ట చివరికి పుట్టినటువంటి అమ్మాయి కూడా దుస్సల ఇలా దుకార శబ్దాలతో పెట్టారట పాప వాళ్ళ కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ దుర్జన సాంగత్యాన్ని ప్రయత్నించి విడవాలి కారణం ఏమిటంటే వారు తమోగుణ సంపన్నులు తామసంభు విడక తత్వంబు కనరాదు రజసంభు విడక రాదు ముక్తి సాద్వితంబు మరి మోక్ష సాధనమై ఉండు అఖిల జీవసంగ ఆత్మలింగ ఆత్మవిచారణలో ప్రవేశించాలనుకున్న వారందరూ ప్రయత్నించి తమలో ఉన్నటువంటి ఆసక్తిని త్యజించాలి ఏమండి నాకు అందరూ ఇలాంటి వాళ్ళే జీవితంలో లభించారండి ఇలాంటి వాళ్ళ మధ్య నా జీవితం సాగుతోంది నా ప్రారంభం ఇలా ఉంది అంటావేమో ఆసక్తి ప్రభావం చేతనే కర్మ విశేషం సంస్కరించబడితే సహవాసం మారిపోతుంది కాబట్టి అంతరంగ పారిశుద్ధ్యం అంతఃకరణ మాలిన్యాన్ని పోగొట్టుకోవటం కొరకే సాధనలన్నీ నవవిధ భక్తి మార్గములన్నీ చిత్తశుద్ధినిం పొంది కైంకర్య లక్షణంగా కింకరుడవై శంకరత్వాన్ని శంకరుడుగా మారేటటువంటి పరిణామాన్ని పొందించేటటువంటి లక్షణం స్వాభిమానం అనేటటువంటిది తన గొప్ప నెన్సరేయమో దుఃఖం ఐడెంటిటీ క్రైసిస్ అంటారు అది వ్యక్తులు వ్యవస్థలు దేశాలు ప్రపంచాలు అందరినీ చుట్టబెట్టుకొస్తాను తనను ఎక్కడ తక్కువ చేస్తారో అనేటటువంటి దుఃఖం నేనెక్కడ తక్కువైపోతారో అనే అభిమానం నేనెంతో కష్టపడుతున్నాను నన్ను గుర్తించడం లేదు అనేటటువంటి దుఃఖం ఇది తన గొప్ప నెన్సరేమో అనేటటువంటి రాజసిక స్వభావమైనటువంటి తమోగుణ జీవనమైనటువంటి దుఃఖం పాపం చాలా కష్టపడతారు చాలా శ్రమ చేస్తారు చాలా బరువు బాధ్యతలను కూడా మోస్తారు కాహనీ వీళ్ళలో ఈ స్వాభిమాన బలం ఉండటం చేత ఏ క్షణంలో అయినా సరే తాననుకున్న స్థాయికి గుర్తింపు గనక రాకపోతే చాలా దుఃఖం ఏర్పడుతుంది తన కర్తవ్యాన్ని తాను చేశాడు అంతే తప్ప తన జీవితంలో తాను సాధించినటువంటి విశేషం ఏమీ లేదు అనేటటువంటి సదాచారం కనుక ఆశ్రయిస్తే కర్తవ్యతాబుద్ధి కర్తవ్యతానిష్ట కర్తృత్వరహిత కర్మాచరణ నిష్కామ కర్మ గీతా సారాంశం సంయమనం ఈ రకమైనటువంటి సాధనని చేపడితే మనోవాక్ కాయముల చేత తపస్సు చేపట్టినట్లయితే ఈ స్వాభిమానం అనేటటువంటిది దురభిమానంగా మారకుండా తొలగిపోతుంది ఒకవేళ ఈ తనను గొప్ప నెంచరేమో తన గొప్ప ఎక్కడ తగ్గిపోతుందో ఆ గొప్పగా జీవించేటటువంటి ఆసక్తి ఆశ బంధము అవిద్య జనులందరూ తనని ఎక్కడ మరిచిపోతారో తనని ఎక్కడ గణుతింపరో అనేటటువంటి లక్షణం చేత సాధుజనులతో సజ్జనులతో కూడా వివాదం పెట్టుకుంటాడు వారి సూచనల్ని గ్రహించలేడు వారి యొక్క కృపా విశేషమైనటువంటి బోధలను అనుగమించలేడు అనుసరించలేడు మనకి భాగవతంలో శ్రీకృష్ణుని ఆశ్రయించినటువంటి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి రుక్మిణీదేవి స్వాభిమానవతి అయినటువంటి సత్యభావాన్ని ఇద్దరు రెండు గుణాలకు ప్రతిరూపం వారిద్దరు యొక్క జీవనం పరమాత్మ स्वाभिमद्य संस्क्रयासि अवसर सहजंग सगुणशी हृदयांतर्ती अव रुक्णीदेवी श्रीकृष्णु यथातथ दिव्यत् एग्न महात्मा कृष्ण रुक्णी संवादनेचल बोध चाल विशेष मैंने बोध परमात्म ब्रह्म विद्युव को बोध परमात्मणीदेवी की मतमे अचल बोध ने पत् आत्मनिष्ठुई कर्तव्या నిష్కామకర్మగా చేయమన్నాడు అర్జునుడు పరమాత్మ ఈ రీతిగా తనను ఆశ్రయించినటువంటి వారి యొక్క స్థితిని అనుసరించి వారికి వారికి జ్ఞానాన్ని అందించాడు అమాయకులైనటువంటి గోపబాలలకు గోపికలకు కూడా వారి వారి విహిత రీతిన వారికి వారు చైతన్య స్వరూపులనేటటువంటి అనుభూతిని నిలకడని దృఢీకరించారు నారదాది దేవర్షులందరూ కూడా మహానుభావుడైనటువంటి పరమాత్మ యొక్క ఆశ్రయంలో నివ్యత్వాన్ని చవిచూచారు బ్రహ్మానందాన్ని అనుభవించారు సాక్షిత్వాన్ని లోకోత్తరమైనటువంటి జీవనాన్ని లోక కళ్యాణ కారకమైనటువంటి జీవనాన్ని వారి ఆశ్రయంలో అనుభవించారు ఇలాంటి భాగవత కథలన్నీ కూడా భాగవతోత్తముల యొక్క భగవద్భక్తుల యొక్క సదాచార నిష్ఠకు సంబంధించి సల్లక్షణాలను పెంపునింపజేసుకునేటటువంటి పద్ధతిగా రమ్యముగా అందించబడ్డాయి వేదవ్యాసుడు రచించినటువంటి సంస్కృత భాగవతం అంతా కూడా బ్రహ్మనిష్టని అందించేటటువంటి ఉత్తమ ఉపదేశం ఓతన భాగవతం అంతా కూడా శరణాగతిని అందించేటటువంటి భక్తి రసరమ్య చిత్రం ఇద్దరు మహానుభావులే కానీ జ్ఞానయోగులకు సంస్కృత భాగం భక్తి యోగులకు పోతన భాగం ఆయా జీవన కాలాలను బట్టి ఆశ్రయించిన వారిని అనుసరించి ఈ ఉపదేశం అట్లే సాధుజనకృత కవితల్ అన్న విషయం గురించి ఈ రెండు అంశాలు చెప్పవచ్చు కాబట్టి మహానుభావులు ఎప్పుడూ కూడా వారు వారి యొక్క కర్తృత్వరహిత పద్ధతిగా మానవుల యొక్క కళ్యాణాన్ని దృష్టిలో తాత్వికమైనటువంటి దృష్టిని అందించే పద్ధతిగా తత్పదం దర్శితూరవే నమ అఖండమండలా చరాచరం తత్పదం దర్శిత శ్రీ గురవే నమ వర్ సాధుజనులు ఖండ ఆకారం వ్యాపించినటువంటి వారు తత్పదమును దర్శించ దర్శింపజేయగలిగిన సమర్థులు కాబట్టి వెంటనే ఏమన్నారో చూడండి కదా దుర్జనుడట వినడు ఇతరులు చెప్పింది వినడు వినకోరడు వినడు వినకూరడు ఇంకేమంటాడట ఇతరులకు కూడా అదే చెప్తాడట వినరాదు కనరాదు ఏ మహానుభావుడైనా సద్బోధ గనక చెప్తున్నాడు అనుకోండి ఆ సద్బోధని అక్కడికి ఎడమాకండి మీరు చెడిపోతారు మీకు వనికిరాని మాటలన్నీ చెప్తారు మిమ్మల్ని నిశ్చేష్టులుగా జీవిస్తేవింపజేస్తారు వాళ్ళందరూ కూడా ఏమంటారు తామసికమైనటువంటి భాషా ప్రయోగాన్ని చేసి వారిని తక్కువ చేసి వీళ్ళు ఎక్కువ భావి ఎదుటి వారిని తక్కువ చేయడం ద్వారా మేము ఎక్కువ వారం అనుకోవడం అజ్ఞానానికి బాగా కష్టం నీవిశ్వరుడవు అనేటటువంటి దృష్టితో చూడటం సర్వత్రా వ్యాపకమై ఉన్నటువంటి ఈశ్వరత్వాన్ని గుర్తించడం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఎవరిని తక్కువ చేయవలసిన అవసరం లేదు ఒకరు ఎక్కువ కాదు సకల సృష్టికి జగత్కారణకర్త అయినటువంటి ఈశ్వరుడు హిరణ్య గర్భుడైనటువంటి ఆదిత్యుడు తమ తమ ఉనికిని చాటుకోకుండానే సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలను సమర్థవంతముగా నిర్వహిస్తున్నారు సర్వజీవులకు ఆధారభూతమైన ఆదిత్యులకు నమస్కారం తమ మనం ఇవ్వగలిగినటువంటి ఆదిత్య హృదయం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం ఆయుర్వర్ధనము ఫలం అంటూ సర్వశత్రు వినాశనం అంటే శత్రువులు బయట ఉన్నారని కాదు ఈ దుర్జనులు లోపల ఉన్నారు దుస్సంగము లోపల ఉన్నాయి ఆ దుశ్చర్యలని మనం విడనాడి మనసు విరుచు దుర్జను అతని మాట చేత కటువుగా ృదయం నువ్వు రక్కలైపోయేటట్టుగా మాట్లాడుతా మరి సజ్జనుడో విని విని వినిపించు వేక సజ్జనుడూ ఆసాంతం వెంటాడు సమగ్రంగా వింటాడు శ్రద్ధతో వింటాడు హృదయంతో వింటాడు నువ్వు నేను ఒకటే అనే పద్ధతిగా వింటాడు ఈశ్వరుడుగా వింటాడు విని నీలో దివ్యత్వం ఎలా మేలు కొనాలో అలాంటి సూచన చేస్తాడు కా అంటే తెలుగు పదం వేడుక దేవుని పెళ్ళి నిర్వహిస్తారు నిత్య కళ్యాణం పచ్చదోరణం భగవంతుడికి ఆయనకి మనం చేసేది ఏమిటి పెళ్ళి అర్థం లేదు అందరు పెళ్ళి ఆయనే చేస్తారు అదొక వేడుక నిజానికి వేడుక అంటే అర్థం ఏమిటంటే వేడుక అంటే అర్థం ఏమిటంటే ఈశ్వర దర్శనం ఏ ఈశ్వర దర్శనం అయితే కలిగిందో ఆ రోజున నా హృదయం తను మన ధన ప్రాణములను అర్పించి సర్వశ శరణాగతితో హృదయం ఉప్పు పొంగేటట్టుగా ఈశ్వరుని దర్శించాను జీవితంలో మరలా మరువలేనిక నాలో ఒక గొప్ప మార్పు లభించాను ఎటువంటి మార్పు అయ్యా అంటే తిరిగి నేను మరల పాత పద్ధతిగా ఉండలేనంతగా మార్చబడ్డాను పారాడైమ్ షిఫ్ట్ అంటారు ఈ రీతిగా సంపూర్ణముగా సంస్కరించబడినటువంటి జీవనం ఆ ఈశ్వర దర్శనం వల్ల గురు ఆ సద్గురు దర్శనం అది వేడుక అది వేట్క అటువంటి పద్ధతిగా విని వినిపించు వేక సజ్జనుడు ఇంకేం చెప్పారో చూడండి గొప్ప ఉపమానం ఏమండి సజ్జనుడెవరో దుర్జనుడెవరో ఎట్ట కనుక్కుంటాం అంత తెలివి మా దగ్గర లేదు కదా అనేటటువంటి వాళ్ళకి కనవచ్చే ముంజేటి కంకణాలకు వేరే ఘన నిలుటము కావలనా పరిశోధించి తెలుసుకోవాల్సినంత అగత్యం ఏం ఆయన ఆశ్రయించగానే నీ ప్రయత్నం లేకుండానే నీవు ఆయన వశవర్తి అయిపోతావు అతిట సజ్జనుడు అంటే ఆయన ఏం చెప్పక్కర్లా ఆయన అలా చూస్తే చాలు ఆయన ఒక మాట మాట్లాడితే చాలు ఆయన దర్శనమే చాలు అటువంటి మహనీయుల యొక్క సాంగత్యం సాన్నిధ్యం నిన్ను వశపరుచుకుంటుంది నిన్ను లోపాల నుంచి మార్చేస్తుంది ఆంతరిక పరిపక్వతను అందిస్తుంది చైతన్యతాస్ఫూర్తిని అందిస్తుంది దివ్య జీవనాన్ని అందిస్తుంది నూతనమైన జీవనాన్ని ప్రారంభింపజేస్తుంది నవ్య జీవనాన్ని అందిస్తుంది అటువంటి వాళ్ళు ముంజేది కంకణం లాంటి వాడు అది చూడడానికి మళ్ళా ఒక అర్థం సహాయం అది కూడా ఘనమైన నిలువు అర్థం కావాలా అంత కలిగి అంత పరిశోధన కలిగి భగవాన్ రమణులు సులభంగా చెప్పారు మామూలుగా కట్టు తప్పి దానిష్టం వచ్చినట్టు పోయేటటువంటి మనోబుద్ధులు ఎవరి సాన్నిధ్యంలో అయితే ఏ స్థితిలో అయితే ఏ క్షేత్రంలో అయితే ఏ స్థానంలో అయితే తమంతటా తామే ఉపశమించయ్యో పట్టుబట్టయ్యో శాంతించినయో అదే నీ గురు స్థానం అన్నా కాబట్టి నాకు సరిపోయిన గురువు ఎవరండి అని వెతికేవారికి సులభమైన మార్గం వారు ముంజేతి కంకణం వలే ఉంటారు వారి వద్ద ఉంటే చాలు శాంతి ఉపరమ ఉపేక్ష తితీక్ష ఇలాంటి సద్గుణాల సమాహారం సహజంగా సంక్రమిస్తాయి వారిని ఆశ్రయించి ఉంటాయి అన్ని సద్గుణాలు వారెవరికీ కూడా ఈశ్వరత్వానికి భిన్నంగా ఆత్మస్థితికి భిన్నంగా సాక్షిత్వానికి భిన్నంగా కేవలము దేహాత్మభావంతో వ్యవహరించే పద్ధతిగా రు ఉద్బోధించరు అటువంటి మహానుభావుల్ని ఆశ్రయించాలి మనసు విరిచేటట్లుగా మాట్లాడేటటువంటి దుర్జనుడిని పరితించాలి ఏమండి అందరిలో ఈశ్వరుడు ఉన్నాడు కదా మరి దుర్జనుడిలో ఈశ్వరుడు లేడా విషంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడయ్యా అని విషం బుద్ధి ఉంటే అలా ఏమవుతుంది ప్రమాన కదా కాబట్టి విజ్ఞతతో వ్యవహరించాలి అంతేగాని లక్ష్య సిద్ధి కొరకు ఉపకరించనటువంటి జీవనాన్ని గుడ్డిగా అనుసరించమని వేదంగాని వేదాంతంగాని లేదు మూఢత్వాన్ని బలపరచలేదు భ్రాంతిని బలపరచలేదు పరమహంస అంటారు ఒక ఆయన రాజవీధిలో నడుస్తూ ఉంటే గంధగజం ఎదురొచ్చిందట పైన మావటివాడున్నాడు ఆ గంధ చూస్తూ ఆహా చాలా బాగుంది ఏనుగు విశేషంగా ఉంది అని ఎదురుగా నిలబడి చూస్తున్నాడ ఒక ఆయన ఇంతలో ఎక్కడో విన్నటువంటి వాక్యం గుర్తు వచ్చిందట ఏమిటయ్యా అంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని జాత్మని ఈక్షతే యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శన అన్నారు కదా ఏనుగులో కూడా ఈశ్వరుడే కదా ఉన్నాడు ఆ గజాననున్నే కదా మనం వినాయక చవితి నాడు అర్చించేది కాబట్టి ఏనుగు ఈశ్వరుడు అని ఎదురెళ్ళాడు నమస్కరిద్దామని అర్చన వందనాదులు అర్పిద్దామని పైన మావిటి వాడు చూసాం తొలగము తొలగము అన్నాడు నేను ఈశ్వరుని అర్చించడానికి వెళుతూ ఉంటే మామిడి వాడు ఏంటి నన్ను తప్పుకోమంటాడు నేను నేను దప్పుకోనన్నాడు ఇంతలో పక్కన ఉన్నవాళ్ళు గబ్బుక్కన పక్కకి లాగి అతని ప్రాణాన్ని కాపాడారు ఆయన సాయంత్రం పాఠం చెప్పిన గురువుగారి దగ్గరికి వెళ్ళాను పరమహంస దగ్గరికి వెళ్ళి అయ్యా తమరు ఈశ్వరుని చూడమన్నారు సర్వజీవుల ఎందు హృదయాంతర్వర్తి ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడు నేని ఇవాళ ఇలా జరిగింది ఈ సంఘటన అయ్యేను ఎదురెళ్ళాను ఈశ్వరుడని గజాననుడని అర్చిద్దామని వందనమే సమర్పించుకున్నాను అంటే పరమహంస గారు అన్నారు నాయన పైనన్న మావటివాడు కూడా ఈశ్వరుడే కదా తొలగుమ్ము తొలగుమ్మని హెచ్చరిస్తున్నాడు కదా మరి ఆ ఈశ్వరుని యొక్క ఉపదేశాన్ని స్వీకరించలేదా అన్నారు కాబట్టి ఇ పద్ధతులను ఆశ్రయించడం తప్పు ఇది భ్రాంతిగతం కామ్యక కర్మ పద్ధతులన్నీ ఈ రీతిగా ఎక్కువ పాళ్ళు మూఢత్వాన్ని ఎక్కువ పాళ్ళు భ్రాంతిగతమైన పద్ధతులను కలిగి ఉంటాయి నిష్కామ కర్మను ఆచరించలేని వాళ్ళు నైష్కర్మ్య సిద్ధిని పొందగలరు నైష్కర్మ్య సిద్ధినే పొందలేనటువంటి వారు బ్రహ్మముని ్రహ్మమునే ఎరుగని వారు పరమునెట్లు తెలువ తెలియగలదు కాబట్టి సరి సూచన ద్వారా సరి అయినటువంటి మేల్కొలుపు ద్వారా ఎరుకను విడచి బయలును దర్శించేటటువంటి సాధుజనులను సాధుజన హృదయాన్ని ఎరిగి జీవించమని దుర్జనులను చీచించవలని चक्गा मन की आगम निगमो सांगो निगमोपनिष्सागरमिता సాంగోపాంగముగా ప్రాగర్థ చరమాధ యోగాములకూను సంయోగముగా విషి నే బుత్తిరిగి నదంత సాంగోపాంగముగా దయతో భాగవత కృష్ణ దేశిక ప్రభువులు అచ్చతెనులు రాశారన్నారట అందర్భం ఎవరండి చెప్పింది సంస్కృత సమాస భూ ఇష్టంగా కూడా కందార్థాన్ని రచించారు సంయోగముగా कैबर शक्त काबींदी एद्रीक आंध्र भाषा चबूत जा चाटल तो चब्त वारतीक पद्धति आर्योक्त लोक बहुजन सुलभम का अर्थम्ये रीति वीट की विलव तक अव ఎట్లాగో చెబుతాను ఈ నడక ఇది తెలిసిన వారు ఏ లక్ష్యాన్ని పొందుతారో కూడా నిర్ణయంగా చెబుతాను అంటున్నారు ఈ ఆగామి కథ ఎట్లనూగా వివరి ఒక రహస్యం తెలిస్తే చాలు రాబోయే జన్మని చెడగొట్ట కర్మ త్రయంలో కర్మ త్రివిధంబులని అందరికీ తెలుస్తుంది ఇప్పుడు అనుభవిస్తున్నది ప్రారంభం అనుభవించబోయేది ఆగామి పురాకృతం అంతా సచితం ఇది భారతదేశంలో పెద్దగా ఎవరికి చెప్పకర్మ అందరికీ బాగా సుపరిచితమే అయితే దీన్ని చెడగొట్టడం ఎట్లాగో చెప్పేవాడు మహాభావం కర్మను అతిక్రమించడం ఎట్లాగో చెప్పేవాడెవడో వాడు జరుగుతున్న దానికి లొంగి అభిమానంతో దేహాత్మగా ఏదో కాలం వెళ్ళదీసే పుట్టి చచ్చుటలో ఏమి సుఖం ఉన్నది అనేటటువంటి వివేచన కలిగించాలి అందుకని ఈ కదార్థాన్ని ఎత్తుకోవడమే ఆగామి కథ ఎట్లన కథితం ఇది కథ ఎక్కడ ఉన్నదో ఎలా ఉన్నదో సూటిగా చెప్పేటటువంటి పద్ధతికి కథనమని చాలామంది కథలు ఆపాయా అంటుంటారు అదొక తెలియక అజ్ఞానం ఏదో చెబితే అది కథ కాదు ఎక్కడ ఉందో ఎలా ఉందో సూటిగా చెప్పేటటువంటి పద్ధతిని కథనము అంటారు ఆ కథనం ద్వారా చెప్పబడేది కథ కాబట్టి ఏదో మూఢత్వాన్ని ప్రబలించేటట్లుగా భ్రాంతిజన్యమైనటువంటి పద్ధతిగా చెప్పేవాటికి పిట్ట కథలని అలాంటి వాటికి కాదు మనం మాట్లాడుతున్నాం ఆగామి కథ ఎలింగించద ఎట్లన బాగుగా ఎట్లా చెప్తాననుకున్నా బాగుగా చెబుతాం అసలు ఆగామి క్షణ క్షణానికి ఎట్లా ఏర్పడుతుందో చెబుతాను క్షణము దాన్ని ఎట్లా చెడగొట్టాలో కూడా ఆగా మిను పోగొట్టుకోగలిగిన వాడెవడో వాడు బ్రహ్మ విద్య కరువుడు ఏవండి నేను ఈ జన్మలో బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకుంటున్నానండి నేను ఈ జన్మలోనే ముక్తిని పొందాలనుకుంటున్నానండి నేనేమైనా సరే మీ దయ వల్ల ఈ జన్మలో మోక్షాన్ని పొందియాలండి అనేటటువంటి మాటలు చాలామంది దగ్గర వింటూ ఉంటాం పురాణ శ్రవణం దగ్గర వేదాంత కథ దగ్గర కానీ ఆ వేదాంత విచారణ క్రమం చేసేటటువంటి వారందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి ఆగామి చెడకుండా బ్రహ్మజ్ఞానం అసాధ్యం బ్రహ్మ విద్య సాధ్యం కాబట్టి ఆగామి కథ ఎట్లన బాగుగా వివరి శ్రవణ మనన నిధిధ్యాసలతో మొదట ఆగామిని చెడగొట్టాలి ఆ రీతిగా శ్రవణం చేయాలి ఆ రీతిగా నిలబెట్టగలగాలి అట్లా నిల నిలకడ కలిగిన వాడెవడో ఆగమ నిగమోపనిషత్సాగర ఈ ఆగామి చెడగొట్టమనే అంశం గురించే ఆగామములు నిగమములు ఉపనిషత్సాగరం అంతా కూడా మధితార్థమ వల మథితం అంటే సదవటం కాదట బాగా మధించాలి ఉపనిషత్తు చదివానండి అంటే లాభం లేదు ఈ మధ్య మరీ సింప్లిఫైడ్ వర్షన్లు కూడా బాగా వచ్చేసాయి ఎవరికి వాళ్ళు వారి వారి యొక్క బుద్ధిబలం మేరకు ఎంత సింప్లిఫైడ్గా చెప్పేస్తే ఆ ఉపనిషత్తు బాగా తెలిసిపోతుందా అనేటటువంటి పద్ధతిగా కూడా వచ్చేసి కానీ ఉపనిషత్తు ముప్పై పేజీలు నలభై పేజీలు యాభై పేజీలు వంద పేజీలు లోపల కూడా ఉపనిషత్తులన్నీ దశ వ్యాఖ్యానం రాసి కోపం మహానుభావులంతా మనకు అందించే ప్రయత్నం చేశారు వాటిని ఆగామి కర్మ చెడగొట్టడానికి ఎట్లా వాడాలి అనేటటువంటి మథనం చేయాలట మనం ఆ మథనం చేస్తే అప్పుడు కానీ అందులో నుంచి మథితార్థమైనటువంటి వెన్న లభించదు మజ్జిగని బాగా చిలకాలి నిజానికి మజ్జిగని చిలకటం కాదు క్షీర సాగర మథనం చేయకుంటున్నారు అందుకనే సాగరమథితార్థము అని ప్రయోగించే అచలం అంటే మజ్జిగ కవ్వాన్ని చిలికి వెన్నను రాబట్టడం కాదు నవనీతాన్ని తినటం కాదు క్షీరసాగర మథనాన్ని చేయగలిగేటటువంటి సమర్థుడైన వాడు కూర్మశక్తిని ఆవిర్భవింపజేసినటువంటి శ్రీమన్నారాయణుడే స్వయముగా అయినటువంటి వాడెవడో వాడే పరమును దర్శించగలను అనంతంగా సాగినటువంటి సాగుతూ ఉన్నటువంటి క్షీరసాగర ఆధారభూతమైనటువంటి కూర్మ నారాయణుడెవరో అట్టివాడయ్యా అచ్చలము కాబట్టిషత్సాగరవల అవల ఇది చాలా ముఖ్యమైన శబ్దం ఉండేవి సంస్కృత సమాసానికి ముగింపుగా ఆవల అని తెలుగు శబ్దాన్ని వేసి ఇరుక విడిపించేశారు ఆగమనిగమోపనిషత్సాగరార్థమంతా కూడా బ్రహ్మనిష్ట బ్రహ్మ నిర్ణయం ఆవల అన్నారు వెంటనే ఆవల అనగానే అదంతా చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడతలేడు అనేటటువంటి సూచన వేసి సాంగోపాంగ చాలా మంది ఈ సాంగోపాంగము అన్న అంశం గురించి చెప్తూ ఉంటారు ఏవండి సాంగోపాంగముగా అధ్యయనం చేయాలండి అంట అంటే అర్థం ఏమిటంటే అంగములు ఉపాంగములు ప్రతి శాస్త్రమునకు అంగములు ఉపాంగములు ఉంటాయి అన్నమాట అంటే అర్థం ఏంటంటే ఉదాహరణ చెప్తాం ఉపనిషత్తులు చదవాలి అంటే ఒక అధికారికవద్దు షడ్ దర్శనాలు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అధ్యయనం పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఉపనిషత్తులు అధ్యయనానికి అతి కాదు కానీ ఇవాళ పురాణ శ్రవణంగా కూడా ఉపనిషత్తులు చెప్పకూడదు ఇది కూడా విషయ పద్ధతిగా పనికి నాకు తెలియదు నేను వినలేదు అనే అజ్ఞత నుంచి బయటపడేస్తుంది విన్నానండి మాండవిక ఉపనిషత్తు విన్నానండి బృహదారణ్య ఉపనిషత్తు విన్నానండి కుండకోపనిషత్తు విన్నానండి సప్తాహం జరిగిందండి మహానుభావుడు చెప్పాడండి అనేటటువంటి తెలుసుకోవడం అనేటటువంటి ప్రక్రియ వరకు ఒక యుక్తమే వేదాంత శాస్త్రాలని జిజ్ఞాసువులుగా చదువుతారు జిజ్ఞాసుకి జ్ఞానికి నక్కకు నాకలోకమునకు ఉన్నంత దూరం ఉంది జిజ్ఞాసుగా ఎన్ని వందల వేల జన్మలైనా గడిపే అవకాశం కానీ జ్ఞానికి అనుక్షణము దుర్భరమే ఇక ఎప్పుడు ముగిద్దామా అనుకుంటాడు ఇంకా ఎంతకాలం మొయ్యాలి శవాన్ని అనుకుంటాడు ఈశ్వరుని అడుగుతూ ఉంటాడు అయ్యా ఈ శవాన్ని దించే అవకాశం ఇవ్వయ్యా ఈ కథ ముగించవయ్యా నీ చేతిలోనే కదా ఉంది అంటూ ఉంటాడు ఈశ్వరుడు జ్ఞానికి అత్యంత ఆప్తుడు హృదయం ఎరిగినవాడు ఈశ్వర హృదయమే జ్ఞాని అది సాంగోపాంగం అంటే ఈశ్వరుని యొక్క అంగములుగా ఉపాంగములుగా ఉన్నవాళ్ళు జ్ఞానులు వారి యొక్క చర్యలన్నీ జ్ఞానప్రవర్తకాలు జ్ఞానోపదేశములు వాళ్ళకి ఆగమ నిగమోపనిషత్సాగర మధితార్థం అంతా కూడా వారి లోపల మూర్తిభవించి ఉంటుంది మథనం చేసేవాడు జిజ్ఞాసు మథితార్థమునకు ఆవల ఎరిగిన వాడు దేశకుడు కాబట్టి దైవాసుర సంపద్విభాగ యోగం దృష్ట్యా భగవద్గీత అందించినటువంటి సాధనోపాయాన్ని జిజ్ఞాసుని జ్ఞానిగా మారుస్త అది జ్ఞానషట్టంలో ఆ విభాగన్యాయం ఎరిగి సత్తు ఎందు నిలకడ చెందినటువంటి వారు చిత్తుని ఆనందాన్ని అధిగమించినటువంటి వారు జిజ్ఞాసు నుంచి జ్ఞానిగా కాబట్టి సాంగోపాంగముగా ఆవల అనేటటువంటి నిర్ణయాన్ని అందిస్తున్నాను అందుకోటి అంటున్నాను దయతో వినుడి సాంగోపాంగముగా అన్నాడు ఏమండి ఎవరైనా ఈ ప్రపంచంలో దయతో చెప్పండి అంటారే అయ్యా నా మీద దయ ఉంచి కొద్దిగాయి సందేహాన్ని తీర్చండి అని అడుగుతారే అది శరణాగతి అంటున్నామే కాహనీ మహానుభావులైన వారు బయలు నిర్ణయం ఎరిగినటువంటి వారు తమను తాము లేని పద్ధతిగా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు తన్ను తానెరిగి తనను తాను నిరసింపజేసుకున్నటువంటి మహానుభావులు దయతో వినుడీ సాంగోపాంగముగా అంటున్నారు అంటే అర్థం ఏమిటంటే గురు హృదయంలో నీవు అంగమై ఉండాలి ఉపాంగమై ఉండాలి గురువు యొక్క శ్వాసనే తన శ్వాసగా భావించాలి గురు హృదయాన్ని తన యొక్క హృదయంగా భావించాలి గురు హృదయం ఎరిగి జీవించాలి ఎక్కడ ఉన్నా భూ నభోంతరాళములలో ఉన్నటువంటి ఆ శిష్యుడు ఆ గురుపుత్రుడు ఆ సద్గురుమూర్తిని ఆయన యొక్క విభవాన్ని ప్రకటించేటటువంటి అంగముగా ఉపాంగముగా ఉండాలి అది ఆ సద్గురుమూర్తి యొక్క దయతో సాధ్యమవుతుంది అటువంటి అశరీర గురు దయ అంటారు అలాంటి అశరీర గురు పారంపర్యాన్ని పొందాలి అన్నారు ప్రాగర్థ చరమార్థయోగములకు సంయోగముగా వించి చాలా గొప్ప సమాసం చాలా గొప్ప ప్రయోగం ప్రాగర్థము అంటే ముందేమో చరమార్థము తరువాత ఏమో యోగములకు అంటే యోగానికి ముందు యోగానికి తర్వాతనే వాచ్యార్థం కాదు సృష్టికి ముందు సృష్టికి తర్వాత తెలుసుకోగలగటం యోగం ఇది యోగం యోగమునకు ప్రాగర్థము యోగమునకు చరమార్థము యోగమునకు ప్రాగార్థము నిష్కామకరము యోగమునకు చరమార్థము బ్రహ్మనిష్టం అయితే ఈ రెండింటికి సంయోగం ఉందట ఈ రెండు కలిసిపోతున్నాయి ఎక్కడ కలిసిపోతున్నాయట అఖండ ఎరుక అనేటటువంటి స్థితిలో ఇవి రెండు కలిసిపోతున్నాయి నిజానికి సాంఖ్యదర్శన విధిలో మాట్లాడితే ప్రాగర్థము జ్ఞాత చరమార్థము కుటస్థు ఈ రెండింటికి ఎరగటం ఈ రెండింటిని పిండ బ్రహ్మాండ రీతిగా ఎరగటం సాంఖ్యయోగం ఆ ఎరిగినది సంయోగం చెంది రాజయోగిగా మారటం ఈ రెండు అభిన్నములు ప్రత్యక్ పరమాత్మలభిన్నులు జ్ఞాత కుటస్థులభినులు అనేటటువంటి బ్రహ్మనిష్టను పరమును నిర్ణయించేటటువంటి పరమును నిర్ణయించేటటువంటి స్థితికి అఖండ ఎరుక నిర్ణయాన్ని తెలుసుకొని లేని పద్ధతిగా తెలుసుకుని నిరసించగలిగేటటువంటి పద్ధతికి సంయోగం అని పేరు సంయోగము అదే అయిపోతుంది అంటారట పంతకు కాలేన విందతి అని ఒక సూత్రం పనిషత్తుల్లో కూడా ఉంది భగవద్గీతలో కూడా ఉంది అదంతా చెయ్యక్కర్లేదండి అక్కడ దాకా వస్తే తర్వాత అదే అయిపోతుంది అన్నారట అలా అవ్వదు కావించి సంయోగము గావించి స్పష్టంగా చెప్తాను అశరీర గురు కరుణ లేకపోతే దేశికుని కృప లేకపోతే పనిబడ నీ ఎరుకను కైంకర్యముగా ఒకరు స్వీకరించకపోతే తొలగించకపోతే విడిపించకపోతే అహమును నిరసింపచేయకపోతే బయలు దర్శనం అసాధ్యం పరమును దర్శించుక సాధ్యం అని నిర్ణయంగా సూచిస్తూ నే వినుడి గుర్తిరిగినదంతా సాంగోపాడిగా నీ గుర్తిరిగినదంతా అనేటటువంటిది చాలా గొప్ప సూచన దేశికోత్తముడు నీ గుర్తిరిగినదంతా అంటున్నాడు ఎరుకే లేనివాడు గుర్తు ఎట్లా ఎరిగాడు అథవా ఎరిగేడు గురి గుర్తుని ఎలా చూపిస్తాడు లేనెరుక పద్ధతిగా చూపెట్టాడు తప్ప ఉన్నదిగా చూపెట్టే అవకాశం లేదు అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైత పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం గజే మా గణపతి పరబ్రహ్మస్వరూపంగా ఉపాసించేటటువంటి ఆదిశంకర స్తోత్రం ఆదిశంకర్లు గణపతినిలా దర్శించారు అజం నిర్వీక అజం ఎప్పటికీ పుట్టలేదయా అసలు పుట్టుకే పుట్టుకే లేనివా అని యొక్క కథను ఎలా చెప్పుకున్నావ్యా రేపు చెప్పుకోబోతున్నామయ్యా అనేక సంవత్సరాలుగా చెప్పుకుంటున్నామయ్యా అంటే పార్వతి పిల్లవాడికి ప్రాణప్రతిష్ఠ చేసింది నలుగుతో అతని తలని ఉత్తరించాడు పరమేశ్వరుడు మరల గజానుగా ప్రతిష్ఠించాడు గణాధిపత్యాన్ని ఇచ్చాడు అనేటటువంటి కథని తరతరాలుగా యుగ యుగాలుగా పారంపర్యంగా వ్రత కథగా వింటున్నానే కానీ తత్వత విచారణ చెప్పండి నేనెరిగినదంతా చెప్పాలంటే ఎంతటి దయ కావాలో దయా సముద్రుడని పేరు దేశంలో కాబట్టి ఏదో అన్ని వినాయక దేవాలయాలలో రేపు సాధారణంగా కూడా గరిక అమ్ముతూ ఉంటారు గరిక వినాయకుని ప్రసాదంగా విప్పిస్తా దానికి కూడా లాభ నష్టాలు అంటా ఎరుక ఎంత గట్టిదయ్యా మాయ ఎంత గట్టిదయ్యా అవిద్య మోహం ఎంత గట్టిదయ్యా అంటే ఆ గరిక తెచ్చుకుని ఎలా బిడ్డలో పెట్టుకుంటే కోటీశ్వరుడు అవుతాడు అనుకుంటున్నాడు గరిక యొక్క లక్షణం ఏమిటి అంటే నేనున్నాను అనదు నీ కాలి కింద ఉన్నప్పటికీ కూడా నేనున్నాను పెను తుఫాను వచ్చినా చెదించదు తుఫాను వెళ్ళగానే మళ్ళీ నిలబడదు ఆరితిగా నీ ఉనికిని నీవే నిరసించుకుని తల వంచుకుని అహం రహితంగా నిరతిశయానంద స్థితిలో నజం నిర్వికల్పం నిరాకారేకం నిరానందమానందూర్ణం పదం నిర్గుణం నిరు శేషం ఈ రీతిగా దర్శనాన్ని పొందాలి అలా దర్శనాన్ని పొందినటువంటి వారెవరో వారి దర్శనం సాంగోపా క్రియాశక్తికి అధిష్టానమై గణములకు అధిష్టానమైనటువంటి గుణాతీతుడైనటువంటి స్థితి నుంచి నిరీహస్థితి వరకు ఉన్నటువంటి దర్శనాన్ని సాంగోపాంగము అంటున్నారు దయతో వినుడి సాంగోపాంగ ఏ రీతిగా నీవు ఆ దయను ఆ దేశికోత్తముని యొక్క దయా సముద్రుని యొక్క దేశిక వర్యుల యొక్క దయను పొందినటువంటి తానే లేకుండా నిరసించబడేటటువంటి పరమ పొందేటటువంటి స్థితిని దృఢీకరిస్తూ దయతో వినుడి సంగోపాభ్యో నమ్మ హరి ఓ నము దే ఓ పూర్ణమాదా పూర్ణమేవాసిష సహనాభవతు సహనోనక్ సహ వీయ కరవై తేజస్వతి తమస్ a wow.